సంకీర్తన సంఖ్య నాలుగు వందల అరవై రెండు మహినింతటివారువో మనవారు బహుమహిమలవారు ప్రపన్నులూ జయమంది జననపు జరామరణముల భయములేనివారు ప్రపన్నులు క్రియల నుడిగి మూగిన కర్మపుటడవి బయలు చేసినవారు ప్రపన్నులూ ధీరులై మాయాంధకారం బునిధిరించి పారదోలినవారు ప్రపన్నులు తారమయిన సంసార సాగరము పారముగన్నవారు ప్రపన్నులు అండ నిన్నిట తనిసి ఆశలెల్లా తెగోసి పండిన మనసువారు ప్రపన్నులు దండిగా త్రివేకటేశుదాసులై పరముతోవ బండి బాట చేసినారు ప్రపన్నులు